పరుషుధర ఏసే మీకు వందాలు ప్రవ్వ అబ్రహా ఈసాకు యాకోబ్ల గొప్పదేవా మీకు వందనాలు తండ్రి ప్రవ్వ ఈ ఘర్షణ కాలం అంతా మీరు మాతో పాటు మా ఆయన తన సురక్షితంగా మమ్మల్ని నడిపించినారు దాన్ని బట్టి మీకు వందాలు ప్రవ్వ ఏసయ్యా ఈ లోకము అది గతించిపోయే స్థితికి దగ్గరకి వచ్చింది ప్రవ్వ యుగము ఆ చివరి అంచనా ఉంటుంది ప్రవ్వ ముగింపులో ఉంటున్నాం నేన కాబట్టి మాతోని మీరుంటారు ప్రవ్వ యుగ సమాప్తి వరకు మీరు మాతో పాటు ఉంటున్నారు ప్రవ్వ మీకు వదనాలు ప్రవ్వ కదలకుండా మేము బెదలకుండా తండ్రి నిశ్చేత కలిగి ధైర్యంగా మీ అందులాగానే సేపడ ప్రార్థించిన తండ్రి ఆకాశం నుండి అగ్ని కురిసినా గాని మేం చెదరం ప్రవ్వా ప్రళయం వచ్చినా గాని ప్రవ్వా తుఫాన్ వచ్చినా గాని మేం భయపడడం ప్రవ్వా కదలకుండా ధైర్యంగా ముందుకు పోయే బిడలుగా తయారు చేయండి దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా తండ్రి సింహము కేకలు వేస్తున్నట్లు మేము కూడా కేకలు వేసే బిడలుగా తయారు చేయండి ప్రవ్వా సింహము దగ్గరికి ఎవరు రాలేరు ప్రవ్వ కాబట్టి మమ్మల్ని ఎవరు ముట్టలేరు ప్రవ్వ ఎందుకంటే ఈ లోకానికి శిక్ష రాకముందు మీరు మమ్మల్ని స్పెషల్గా ముద్రించుకుని కాపాడుతాను వాగ్దానం చేస్తున్నారు ఆ ముద్ర మాకు అనుగ్రహించింది మీకు ఎంతో వదనాలు ప్రవ్వ ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచేయండి వాక్యంని సత్యాన్ని గ్రహించలాగన మా యొక్క ఆత్మీయ నేత్రములను విప్పమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని గ్రహించడమే కాదు ప్రవ్వా దాన్ని అవలంబించుకుని మా జీవితంలో పాటించాలా దాన్ని అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సాక్ష్యాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సన్న మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ కృపలు జ్ఞాపకం చేసుకుని వాక్యం పట్ల ఆసక్తి ప్రేమ కలిగి మీ కొరకు జీవించే బిడుగ తయారు చేయమని యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి కరెంటు బిల్లు డబుల్ అంతేనా గ్యాస్ మీద ఇరవై ఐదు రూపాయలు యాబై రూపాయలు పెంచిండు వాడు ఆ మోసుకొచ్చేవాడికి ఇరవై రూపాయలు ఇవ్వాలంట ఇప్పుడు పది రూపాయలు కాదు వాడికి వాడికి రూపాయలు ఇవ్వాలా దేవుడు మనకి ఇవి ఎప్పుడో చూపించిండు ఏంది అంటే కరువు సిద్దమైంది అని రెండు మూడు వారాల నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కిరణ్ రెడ్డి చెప్పేంత మన ప్రభు మనకు చెప్పడా ప్రభుత్వం సంకల్పించిన వాటినే తన బిడలకి బయలుపరచకుండా ఏమీ చెయ్యడు ఎంత మూడు వేల ఏడు వందల నలబై నాలుగు కోట్ల నష్టం ఆహార నష్టం ఆంధ్రప్రదేశ్కి పట్టింది ఈ రోజు పేపర్లో దేశంలో నలబై రెండు శాతము ఏమంటాం పోషకాహారం లేని స్థితిలో ఉంటున్నారు పిల్లలు రెండు మూడు రోజుల నుంచి నేను ఈ విషయాలు చెప్తున్నాను కొంతమందికి సౌత్ ఆఫ్రికాలో ఆకలికి అలమటిస్తూ అనేక మంది చనిపోతున్నారు ప్రపంచంలో అది ఒక పెద్ద సంచలనం సృష్టిస్తుంది కానీ ఎవరికి తెలియదు మన దేశంలో చచ్చిపోయిన లెక్కకి ఆ లెక్క ఏమాత్రం పోలికలేదు మన దేశంలో ఎంతమంది చనిపోతున్నారు పిల్లలు కాని అది ఎవడు పట్టించుకోలేసి ఎందుకు మన దేశంలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి విలువ తెలియదు ఆఫ్రికాలో చిన్న చిన్న దేశాలు కాబట్టి అక్కడ ఎక్కువ మంది చచ్చిపోతున్నట్టు ఊరికనే కళ్ళకి కనిపిస్తుంది కాబట్టి కరువు ఆసనమైంది కరువు త్వరలో విలయతాండము ఆడబోతుంది అన్న విషయాలను మనము కొన్ని వార్ నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం నువ్వు నిజంగా వాచ్మెన్ అయితే ఇవి నువ్వు గ్రహించాలా నువ్వు వాటిని చూడాలా మటపు గుండెకు సంబంధించిన బోధనే అది నువ్వు వాచ్మెన్ లాగా దివారాత్రములు ఈ లోకంలో ఏం జరుగుతుందో చూడకపోతే నువ్వు ఏ రీతిగా దేవుని బిడ్డలని హెచ్చరించగలవు ముసలమ్మ ముచ్చట్టు చెప్తూ వాళ్లకి నిద్రపుచ్చే చిన్నమామ కథాల పుస్తకాలు చెప్తే ఏం లాభం ఉంది క్రైస్తవ సేవ జీవితం అది కాదు మనుషుని హెచ్చరించి వాళ్ళని మన ప్రభు వరకు సిద్దపరచుకోవాలా అదే మనం మనకి అనుగ్రహించబడ్డ సేవ మరి విశేషంగా పిలుపు నీకు కలిగిన దర్శనం కూడా అదే ఏష్ శిలో మరణాన్ని నువ్వు చూసినా అంటే దానికి అర్దమైంది ఆ శిలో మరణాన్ని అనేకలకు ప్రకటించాలా ఆయన ఏ రీతిగా శిలు మీద శ్రమలు అనుభవించి మరణించి సమాధి చేయబడి మూడనాడు తిరిగి లేచిండో అదే రీతిగా ఆయన మరణాన్ని తృణీకరించిన వారు అదే మరణ అనుభవంలోనికి పోవాల్సి వస్తుంది మనం మటుకు ఆయన మరణ అనుభవంలో పొందినాం కాబట్టి మన మీద మరణానికి ఏ అధికారం లేదు ఈ విషయాలు మనం ఎన్నిసార్లో చూస్తున్నాం మతేసువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలా మతే సువార్త ఇరవై అధ్యాయం ఏడవ వచనం నుంచి ఈరోజు కొన్ని వాక్యాలు తీసుకుంటున్నాం జనం మీదకి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును జనం మీదకి జనము రాజ్యం మీదికి రాజ్యము లేచును మీరు వచ్చే సంవత్సరం కల్లా త్వరలో చూడబోతున్నారు చైనా దేశము ఏ రీతిగా విజృంభించబోతుందో ప్రపంచంలో ఎంతమంది దానికి బానిసైతారో ఎవరు చెప్పలేము కాబట్టి వచ్చే సంవత్సరానికి చైనా చాలా పవర్ఫుల్ దేశంగా తయారు కాబోతుంది ఆ విషయం చూడబోతున్నాం ఆ పాశ్చాత్య దేశాలు లేక వెస్టర్న్ కంట్రీస్ అన్ని కొలాప్స్ కావడం మనం చూసినాం ఇక్కడ బైబుల్ స్టడీలో దాని గురించి మనం మెనిసాలో ధ్యానిస్తున్నాం కూడా యునైటెడ్ స్టేట్స్ ఎట్లా పతనం అవుతుంది యూరోప్ కంట్రీస్ ఎట్లా పతనం అవుతున్నాయి దేవుడు మనకు చూపించడాకనే న్యూస్ పేపర్లు వస్తున్నాయి కాబట్టి న్యూస్ పేపర్లో మనం ఏం స్పెషల్గా ధ్యానించేది లేదు నీ పుస్తకం ఇక్కడ ఉంది ఈ జీవగ్రంథం దీన్ని ధ్యానించుకో ఇందులో నువ్వు ఉన్నావా లేదో అది నీ నీకు ఇదొక ఇన్స్టక్షన్ బుక్ లాగా నీ జీవితం ఏరీతిగా ఉండాలనో నువ్వు ఏరీతిగా జీవిస్తున్నావో సరిగున్నావా లేదా ఆయనకు ఇంపైన వాసగనగా జీవిస్తున్నావా లేదా అన్న విషయాలు ఇక రాయబడ్డాయి కాబట్టి దీన్ని వెంబడించు నీ సహోదరులు అక్కడ శ్రమల పాలవుతున్నారు వారిని సిద్ధపరచుకో జన జనము లేయడం మనం చూస్తున్నాం మత కల్లోలాల్లో గంభీరంగా మనం చూడబోతున్నాం ఇవి దేవుడు మనకి ముందుగానే చూపిస్తున్నాడు అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ప్రతి స్థలంలో భూకంపములు జరుగుతున్నాయి కరువులు జరుగుతున్నాయి ఇప్పుడు మన రాష్ట్రంలో కరువు ఈ రోజు డిక్లేర్ చేసింది కానీ దేవుడు మనకు ఎప్పుడో డిక్లేర్ కరువు ఈ దేశమంతట కరువు లేకపోతే దేశమంతట నలభై శాతం పిల్లలు చనిపోవడం చిన్న లెక్కనది నలభై రెండు శాతం పిల్లలు ఆకలికి చనిపోవడం అంటే లెక్క కాదు అది అంటే థౌజండ్ కి థౌజండ్ చిల్డ్రన్ కి నలబై పిల్లలు చచ్చిపోతున్నారు ఈ దేశంలో ఎంతమంది పిల్లలను లెక్క కట్టుకోండి ఇది సిగ్గుకరము అని సిగ్గులేనోడు చెప్పది నేను ఎప్పుడు ఇట్లా వాక్యం ఇది సిగ్గుకరం మన దేశానికి సిగ్గుకరం అని ఎవరు చెప్తున్నారు తెలుసా సిగ్గులేనోళ్ళు చెప్తున్నారు ఎవడు బాధ్యత తీసుకోవాలనో వాడంటున్నాడు మనకి సిగ్గు కాబట్టి మనం మినిషన్ ఆశ్రయించదు వాళ్ళు ఎప్పుడు అబ్బద్క్కులే అందుకే మనము వారిని ఎన్నుకోకూడదు మన మీద రాజుల్లాగా నా ఓటు నేను ఎప్పుడు ఎవరికి వెయ్యను ఎందుకంటే ఎప్పుడైతే నేను వానికి ఓట్ వేస్తున్నానో వాడు ఎప్పుడైతే నా చేయికి ముద్రేస్తుండో నువ్వు అర్థం చేసుకోవాలా ఏం ముద్ర అది సరే నేను మతపరమైన బోధ గురించి నేను ఎప్పుడు చెప్తలేను ఎప్పుడైతే నువ్వు వానికి ముద్రేస్తున్నావో నేను బానిసను అని చెప్తున్నాడు అని చెప్తున్నావు ఎవరు చెప్పారు నీకు ఈ విషయాలు దేవుడు సమయానికి బయలుపరిచే సమయలు ఈ చెప్పినా వాళ్ళు నైట్ తీసుకున్నారు నేనే మీకు రాజులాగా ఉంటే నన్ను మీరు తృణీకరించి ఇంకొకరిని రాజుగా ఎన్నుకుంటున్నారు నాకు ఇష్టమా నన్ను దేవుళ్ళాగా రాజు ఒక దేవుళ్ళగా ఉన్నాడు నన్ను మీరు తృణీకరించి ఈ లోకంలో ఇంకొకరి రాజుగా ఎన్నుకుంటే నేనేమన్నా ఇష్టపడతా అనుకున్నావా ఖుషీగా మిమ్మల్ని ఆశీర్స్ అనుకుంటున్నావా ఎట్లా ఆశీర్వదిస్తా నన్ను మీరు ఎన్నుకోవాలా మీరు వేయాల్సిన ఓటు ఎవరికి ఇప్పుడు అంత మినిస్టర్స్ అంత గాబర గాబరగా పరిగెత్తున్నారు అక్కడిక్కడ అన్ని చేస్తున్నారు మీరు అది గ్రహిస్తున్నారా ఎందుకు చేస్తున్నారో వాళ్ళు త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇంకా టూ ఇయర్సే టూ ఇయర్స్ కళ్ళు ముసం జరిగిపోతాయి వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ ధనాపేక్ష కొరకు వాళ్ళు ప్రయాసాలు పడుతున్నారు నువ్వు దీని కొరకు ప్రయాస పడుతున్నావు దివారాత్రులు నువ్వు ఈ విషయాలు చూడగలుగుతున్నావా ఇవన్నీయు ఇప్పుడు జరుగుతున్నీయు వేదనలకు ప్రారంభము ఏంటే బైబుల్ అంతటా ఒకటే వేదన గురించి మనం ధ్యానిస్తున్నాం సరే ఏందా వేదన తిని తిండి లేదు వేదన మందులు లేవు వేదన ఉద్యోగం లేదు వేదన డబ్బులు వేదన ఈ వేదనల గురించి మనం మాట్లాడతలేం మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి అన్నాడు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడమన్నాడు ఈ లోకంలో అందరూ క్షేమైన ఆహారం కొరకు కష్టపడుతున్నాడు తన బిడ్డలు ఎంతో ఆనందంతో సమాధానంతో రొట్టెని తింటున్నారు ఈ లోకంలో శ్రమ పడి మనుషులు కష్టపడి ఏడ్చుకుంటా దుఃఖంతో చెమట ఓడుస్తూ వాళ్ళ రొట్టె తింటున్నారు మనకు మటుకు దేవుడు మూడు పూటలా ఏమి శ్రమ లేకుండా సమయానికి దొరుకుతున్నది వేదన ఉందా నీకు కానీ ఇవన్నీ వేదనలకు ప్రారంభమని యేసు బ్రహ్మానికి ఏందా వేదన స్త్రీకి పట్టిన వేదన అనే విషయం మనం ఎన్నిసార్లు తనిచ్చినాం స్త్రీకి పట్టిన వేదన ఏంది ప్రసవ వేదన ఏంది ప్రసవ వేదన ప్రాణం పోనంతగా వేదన క్రైస్తవ సంఘానికి సాదృశంగా ఉన్న ఈ స్త్రీ ప్రసవేదన బట్టి ఉన్నది సరే మనం ఇంకొక స్త్రీ గురించి కూడా ఎప్పుడు ధ్యానిస్తా ఉంటాం ప్రటన గ్రంథం పరణాద్యా కదా సూర్యుని ధరించుకున్న స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీ లేక అరణ్యంలోని స్త్రీ అని కూడా మనం ధ్యానిస్తాం ఎందుకంటే ఆమె అరణ్యంలోకి పరిగెత్తిపోయింది తప్పించుకొని పోయింది వాడు సైతానుడు ఆమె ఎంటబడ్డప్పుడు ఆమె తప్పించుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయింది అది ఒక క్రైస్తవ గుంపు సాదృశ్యం అని దేవుడు మనకు చూపించింది మనము తప్పించుకుంటాము వానికి దొరకం వాడు ఎంత ప్రయాసం చేసి ఎంత ఎంత ప్రయత్నం చేసి మనల్ని పట్టుకోవాలన్నా మనం దొరకం ఎందుకంటే మనకు అంత అర్థమైపోయింది ఈ విషయం ఇప్పుడు ఏం జరుగుతుందో ఈ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో మనకు బాగా అర్థమైపోయింది వాని కుయుక్తులన్నీ మనకు అర్థమైపోయినాయి కాబట్టి వాని తెలుసు వీళ్ళు డేంజర్ కాని దేవుడు మనల్ని ముద్రించేసిండు కాబట్టి ఆ చివరి ఏం ముద్ర అంటున్నాం మనం చివరి అగ్ని అభిషేకం చివరి ముద్ర సీలింగ్ చేసిడు మనల్ని కాబట్టి ముద్ర అంటే సీలింగ్ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో సీలింగ్ అంటే బాగా అర్థమవుతుంది కానీ ముద్ర అంటే అర్థం కాదు ముద్ర అంటే ఏలి ముద్ర కావచ్చు స్టాంప్ ముద్ర కావచ్చు సీలింగ్ అంటే నువ్వు సీల్ చేయబడ్డావు నీ చుట్టూ సీలింగ్ ఉంది నీ చుట్టూ కట్టేసి దేవుడు నిన్ను ప్యాక్ చేసి పెట్టేసిడు ఇంకా ఎవడు నిన్ను ముట్టలేడు ఎవడు నిన్ను ఓపెన్ చేయలేడు ఎవరు సీల్ చేసిండో వాళ్ళనే ఓపెన్ చేయాలా ఏ స్ప్రో ఓపెన్ చేయాలా నీ సీల్ నీ మీద సీల్ ఆయననే సీల్ చేసినాక ఆయన ఎందుకు ఓపెన్ చేస్తాడు ఈ లోకం మీదకి శ్రమ రాబోతుంది కాబట్టి ఆకాశం నుండి అగ్ని కురిసే కాలంలో మనం ఉంటున్నప్పుడు సరే లోతు కాలంలో అగ్ని కూర్చుంది అగ్ని గంధకాలు గుర్చున్నాయి అదే రీతిగా ఫరో కాలంలో కూర్చున్నాయి కురిసినే లేవా ఫాలంలో కూడా అగ్ని గంధకాలు కదా ఐగుప్తుల్లో ఉన్నప్పుడు వీరు గోషిన ప్రాంతంలో ఉంటే వీరి పశువుల మీద పడలే అగ్ని వీరి తోటల మీద పడలే అగ్ని కానీ ఐగుప్తీల మీద వాళ్ళ పశువుల మీద వారి పంటల మీద పడి అవన్నీ నాశనమైపోయినాయి కాబట్టి సరే రెండవసారి లోతు కాలంలో పడ్డది సరే నీ కాలంలో ఎప్పుడు కడుతుంది నీ కాలంలో నువ్వు ఆత్మీయ దృష్టితో చూసుకోవాలా అగ్ని ఎట్ల పడబోతుంది దేవుని కోపానికి సాదృశ్యం అగ్ని కాబట్టి దేవుని కోపము ఏ రీతిగా రగులుకుంటుందన్న విషయమే మనము చూస్తున్నాం ఇవన్నీ వేదనలకు ప్రారంభం స్త్రీకి పట్టిన వేదన మనము త్వరలో భయంకరంగా చూడబోతున్నాం ప్రపంచమంతటా అది విస్తరించేటట్లు మనము చూస్తున్నాం మార్కు సువార్త పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో ఏస్ప్రో జ్ఞాపకం చేస్తూ ఏమీ హెచ్చరిస్తున్నాడు జనం మీదికి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును జనం మీదకి జనం ఒక తెగ ఒక తెగ వారు ఇంకో తెగ మీద పడతా ఉంటారు ఒక కులం వారు ఇంకో కులం వారు ఒక మతం వారు ఇంకో మతం వారు మీది పడడం రాజ్యం మీదకి రాజ్యము దేశాలు ఒక దేశము ఇంకో దేశం మీద యుద్దానికి రావడం అక్కడక్కడ భూకంపంలు కలుగును కరువు కరువులు వచ్చును ఇదే వేదనలకు ప్రారంభం ఎనిమిదవ వచ్చనం మిమ్మను కూర్చి మీరే జాగ్రత్త పడుడి మీరు మటుకు జాగ్రత్త పడాల మీదకి జనం లేస్తున్నారు రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నది ని మీరు మటుకు మిమ్మల్ని గుర్చి మీరే జాగ్రత్త పడండి ఎవడు మీ గురించి జాగ్రత్త పడడు ఎవడు మీ గురించి పట్టించుకోడు ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు వారు మిమ్మల్ని సభల యొద్దకు సభలకు అప్పగించేదరు మిమ్మను సమాజ మందిరంలో కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడేదరు సకల జన్లకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మను అప్పగించటకు కొనిపోడు మీరు ఏమీ చెప్పుదుమా అని ముందుగా చింతించకుడి ఆ గడియలోనే మీ ఏది ఇయ్యబడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు మీకు పరిశుద్ధాత్మ సాయం చాలా అవసరం ఈ కాలంలో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కరువు ప్రతి స్థలంలో మనం చూడబోతున్నాం కరువు జరిగితే ఏమైతే చెప్పండి ఊహించుకోండి కరువు విస్తరించింది అనుకోండి ఏమైతుంది తిండి ఏం చేస్తాడు దొంగతనానికి పాల్పడతాడు ఎక్కడ దొంగలించాలా డబ్బులు కావాలా ఎవరి దగ్గర పైసే దొంగతనము లూటింగ్ ఇవన్నీ జరుగుతాయి అప్పుడు ఏమైతుంది విచ్చల విడిగా మనుషులు జీవించడం మనం చూస్తాం ఆకలిన వాడు ఏం చేస్తాడు అన్ని మర్చిపోతాడు నీతి నియమాలు అన్ని మర్చిపోతాడు నీతి నియమాలు మర్చిపోయి ఒకరింటి మీద ఒకడు ఒకరింటి మీద ఒకడు పడిపోతా ఉంటాడు నాకు తెలిసిన ఒక ఆయన ఇంట్లో దొంగలు పడ్డాడు మొత్తం క్లీన్ చేసుకోపోయారు సరే నీ దగ్గర ఏం లేకుంటే పర్లేదు దొంగలు వచ్చారే వీరి దగ్గర అనవసరంగా అనుకోవాలా నీ దగ్గర ఏమని ఉంటే వాడిని అందుకే మనం ఆడంబరంగా జీవించాం మనం ఆడంబరంగా జీవిస్తే కచ్చితంగా వాటి కన్ను నిమిదుంటది నిన్ను గుర్చి నువ్వు జాగ్రత్త పాడుడి అని ఎందుకు చెప్పిండో బాగా అర్థం చేసుకో గంభీరంగా జీవించొద్దు మిచ్చని దగ్గర ఏముంటది గిన్నె తప్ప ఏముంటది చినిపోయిన బటలు తప్ప నీ జీవిత విధానం నువ్వు గ్రహించుకో అందుకే ధనాన్ని ఆర్జించకొడి ఇక్కడ సొమ్ము జంపు చేసుకోవద్దని హెచ్చరించడు దేవుడు ఎందుకంటే నీ ఈ లోకమంతా నీ మీద కెట్టుకుని ఎప్పుడు వీల్ని కొట్టాలా ఎప్పుడు వీళ్ళ దగ్గర సంపాదించుకోవాలని ఎందుకంటే ఈ లోకప్పుడు మర్యాద దాని గుణం అది కాబట్టి మనం మటుకు ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలా దేవుడు మనకు అదే చూపిస్తున్నాడు కరువు భయంకరంగా రాబోతుంది కాబట్టి నువ్వు ఎట్లా నిన్ను జాగ్రత్తగా నిన్ను నువ్వు జాగ్రత్త అంటే నిన్ను కూర్చి నువ్వే జాగ్రత్త కరువు కాలంలో ఉద్యోగాలు ఉండవు జీతాలు ఉండవు ఉద్యోగం చేసుకుంటున్నా జీతం ఇవ్వడు వాడు సమయానికి మళ్ళీ నువ్వు డబ్బులు లేకుంటే ఏం కొనుక్కుని కాబట్టి ఇది టైము ఎటువంటి ఆహారము నువ్వు పొందుకోవడానికి ప్రయాస ఎటువంటి ఆహారము నీకు సున్యాసంగా దొరుకుతుంది ఇవన్నీ జ్ఞానం నీకు అవసరం సరే మనకేమన్నా హైదరాబాద్ లో అంత ల్యాండ్స్ ఉన్నాయా పొలాలు పంటలు వేసుకుని పండించుకొని కష్టపడి మనము దాన్ని సేద్యం చేసుకుని తినడానికి కాబట్టి ఎటువంటి ఆహారం కానీ అన్యులు చాలా తెలిగలూ మనకంటే కానీ మనకు ఆల్రెడీ దేవుడు చూపించిన కానీ మనకి ఎంత జ్ఞానం ఉన్నా మనం వాడుకోం మన బలహీనది అన్యులు చాలా తెలిగలూ ఏం చేస్తారో చూడండి ఈ రోజు న్యూస్ వచ్చింది కదా ఈ రోజు న్యూస్ వచ్చింది కదా ఈ రోజు నుంచి ఒక్కొక్కరు దుకాణోళ్ళు ఏం చేస్తారు అనసా బియ్యం సంచులన్నీ లోపల పడేస్తారు బయటికియ్యరు ఎట్టి పర్సెంట్ దిగారు వాళ్ళ గుణమది నాకు తెలుసు తీసి ఎప్పుడైతే పరిస్థితులు క్లిష్టంగా ఉంటాయో అప్పుడు బియ్యం తీసి విపరీతమైన కాస్ట్ కమ్ముతారు వాడు వాడి సరే వాడు కొంత వాని కుటుంబం కోరు అందరూ అదే చేస్తారు దాంతో మళ్ళా ప్రైసెస్ అన్ని వెళ్ళిపోతాయి ప్రైసెస్ తక్కువైనయి అనేసి న్యూస్ పేపర్లలో వింటున్నాం కానీ నాకు అది ఎట్లా తక్కువైతుంది కూరగాయలే పండించకపోతే ఎట్లా తక్కువైతుంది కొన్ని కొన్ని థౌజండ్స్ ఆఫ్ హెక్టర్స్ ల్యాండ్ లో పంటలన్నీ నాశనమైపోతే ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి అంత మోసం న్యూస్ పేపర్స్ వల్ల మనం చూస్తుంటాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఇదంతా వేదనలకు ప్రారంభం ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ప్రపంచమంతట మనమేమో రకరకాల ప్రవాసాలు వింటున్నాం కండ్లకు ఇంపైనవి చెవులకు వినడానికి మంచిగున్నాయి కానీ దేవుడంటున్నాడు ప్రసవ వేదనలు స్టార్ట్ అయినాయి అన్న విషయం ఖచ్చితంగా ఏ రీతిగా ఉంటుంది ఈ ప్రసవ వేదన అన్న విషయం మనము ఆది కాండము అధ్యాయం ఆదికాండం మూడవ అధ్యాయం పదహారవ వచ్చనంలో దేవుడు ఆ స్త్రీతో అంటున్నాడు ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ వేదనను ఏం వేదన నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేందుకు కోపముంది మిక్కిలి అంటే ఎక్కువగా మరీ ఎక్కువగా హెచ్చించేది ఎక్కువగా హెచ్చించేది లేపడం మిక్కిలి హెచ్చించేది ఎప్పుడు ఊహించిన రీతిగా నీకు వేదన కలుగుతుంది అని ఆ స్త్రీతో అంటున్నాడు సరే మనకి అర్థమైంది స్త్రీ అంటే క్రైస్తవ సంఘం అని క్రైస్తవ సంఘము యొక్క గర్భవేదన అది పుష్పించలేక ఫలించలేక ఉంది ఈ రోజు అది గర్భాన్ని ధరించలేకపోతుంది ప్రసవించలేకపోతుంది ఆ స్థితిలో ఉంది అది గర్భాన్ని పెట్టుకోలేకపోతుంది ప్రసవించలేకపోతుంది క్రైస్తవ జీవితం అరైతుంది సగం సత్యం సగం అబద్దంలో ఉండే క్రైస్తవ జీవితం అంత అదే క్రైస్తవ సంఘాన్ని హెచ్చరిస్తున్నప్పుడు పిల్లలారా విగ్రహాల జోలికి పోకూడని ఎందుకు చెప్పిండు కొత్త నిబంధన కాలంలో చెప్పిండా విగ్రహాల జోలికి పోవద్దంటే ప్రతి క్రైస్తవ సంఘం అంత విగ్రహాలే ఉన్నాయి కండకి కనిపించే విగ్రహాలు హృదయంలో నివసించే విగ్రహాలు రెండు రకాల విగ్రహాలు మనకు అక్కడ కనిపిస్తాయి ప్రతి క్రైస్తవ సంఘంలో కాబట్టి అది ప్రసవించలేని స్థితిలో ఉంది నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్లే నా తల్లి అన్నాడు కాబట్టి యేసు ప్రభుని ప్రసవించే వాళ్ళు ఏరీతి ఉంటారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు మనం ఆయనకి తల్లిలాగా ఉండాలా కానీ ప్రసవించ తల్లి అంటే ఎప్పుడు ప్రసవించినాకే తల్లి అనే పేరు వస్తారు లేకుంటే రాదు కదా కాబట్టి క్రైస్తవ సంఘము తల్లిలాగా లేది రోజు ఎందుకు ఆయన చిత్తాన్ని నెరవేర్చలేదు ఆయన చిత్తం ఏంటి ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందించిన ఈయన మాటలు గైకొనుడి ఆయన మాటలు ఏవీ గైకొంటలేదు క్రైస్తవ సంఘం చెప్పి చెప్పి అలసిపోతున్నారే గాని వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకుంటలేడు వేదనతో పిల్లలను కందువు వేదనతో పిల్లలను కందువు మనం మటుకు ప్రసవించున్నాం కాని ఈ స్త్రీ ప్రసవించలేని సిద్ధమైనది అందుకే గళిత రాష్టపతిలో మనం రెండు స్థిర్ల గురించి చూస్తాం గొడ్రాల గురించి చూస్తాం దాసిని చూస్తాము స్వాతంత్రాలను చూస్తున్నాం గొడ్రాలను చూస్తున్నాము ప్రసవించడాన్ని చూస్తున్నాం అక్కడ కాబట్టి దాసి ప్రసవించలేదు నీకు స్వాతంత్రం ఉండాలా కదా వేదనతో పిల్లలను కందువు సరే ఇవన్నీ ఎప్పుడు నెరవేరినాయి ఈ వాక్యం ఎక్కడ చెప్పండి అందరూ దాన్ని అర్థం చేసుకుంటున్నారు కాని ఆత్మీయంగా ఎప్పుడు నెరవేరింది వాక్యం మికిలి హెచ్చింపజేస్తున్నాడు ఎవరికి ఎవరికి ఇస్తున్నాడు ఒక స్త్రీతో అంటున్నాడు ఆయన అంటే ఒక ఒక స్త్రీ ఒక వ్యవస్థ ఒక స్త్రీతో మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ కాబట్టి మనము వీటిని ఏ రీతిగా అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాం శారీరకంగా అర్థం చేసుకుంటున్నామా స్త్రీతో మాట్లాడింటాం కాబట్టి ప్రతి స్త్రీకి అదే ప్రసాద వేదన ఉంటుంది కానీ ఈ రోజు అంతా సునాయాసంగా అయిపోయినాయి కదా పిల్లల్ని అనడం చాలా సునాయాసంగా అయిపోయింది ఎంత ఖర్చు అయితే తెలుసా ప్రసీవించడం గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మూడు వేల పదిహేను వందలేమో అయిపోతుంది అదే నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ముప్పై వేల నుంచి యాభై వేలు అవుతుంది ఖర్చుతో కూడిన పని కదా నేను ఆశ్చర్యపోయిన నాకు తెలుసు హాస్పిటల్ సంగతి కానీ ఇంత ఖర్చు అవుతుందా అక్రమం విస్తరించిందా లేదా విపరీతంగా విస్తరించింది అక్రమం ప్రతి చిన్న మెడికల్ కాంప్లికేషన్కి వాడు దోచుకుంటున్నాడు మనల్ని సరే వాడు వ్యక్తిగతంగా ఒక దోచుకుంటున్నా ఈ వ్యవస్థ వెనకాల ఒక దురాత్మ ఉంది వాడు మనుషులని ఆడితిగా తయారు చేసుకుంటుండడు అక్రమం విస్తరించింది అనేకుల ప్రేమ చలారిపోయింది ఎవడికి కూడా అందుకే మీ గురించి మీరే జాగ్రత్త దేవుడు హెచ్చరించింది నీ గురించి మీరే జాగ్రత్త నీ బాధ్యత ఎవడో వచ్చి నన్ను కానే కాదు దేవుడు ముందుగానే చెప్పింది ప్రభు ప్రార్థన చేశా కదా నన్ను ఎందుకు ఆదరిస్తాను నిన్ను నువ్వు నీకు ఆల్రెడీ ఐడియా ఇచ్చేసినా నీకు ఆల్రెడీ ఆ తలంపులు ఇచ్చేసినా నిన్ను కూర్చి నువ్వే జాగ్రత్త నేర్చుకో ఇది కష్టం తరంగా ఉంది ప్రభు నాకు ఏం అర్థం కావట్లేదు వాక్యాలు నేర్చుకో ఎందుకంటే మెల్లమెలగని ఇవన్నీ అర్థమైతాయి ఓకే సార్ నాకు అర్థమైనాయా నాకు కూడా అర్థం కావట్లేదు నాకు కూడా మెల్లమెలగని అర్థమైంది ఇప్పుడు కూడా కొన్ని అర్థం కావు కొన్ని ఇక్కడ ఉండటం అర్థమైతాయి కొన్ని అక్కడ కూర్చున్నప్పుడు అర్థమైతాయి కొన్ని పొద్దున్న చేసిన కూర్చుంటే అర్థమైతాయి ఈరోజు పొద్దున్న చూస్తుంటుంది ఇవన్నీ మాట్లాడుతుంది దేవుడు నాకు దాని తర్వాత న్యూస్ పేపర్లు చూస్తున్నాయి అక్కడక్కడ కరువు అని వింటున్నాను అప్పుడే న్యూస్ పేపర్ వచ్చింది న్యూస్ పేపర్ చూసే ఫ్రంట్ హెడ్ లైన్స్ అవే ఉన్నాయి కాబట్టి దేవుడు మంతన మాట్లాడుతున్నాడు నువ్వు ఆత్మీయంగా అర్థం చేసుకోకపోతే కనీసం ఆ న్యూస్ పేపర్ ఉండేది శారీరకమైన న్యూస్ చూసాను చూసి అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎరుండబోతుంది క్రైస్తవ సంఘం ఏరిటీగా జీవించబోతుంది ఎటువంటి భయంకరమైన శ్రమలు దానికి ఎటువంటి వేదన పట్టుకుందో చూసుకోండి ఎంతమంది మరణించబోతున్నారో యోబేలు గ్రంథంలో ఒక వాక్యం చేసుకుందాం యోగేలు గ్రంథం రెండవ అధ్యాయం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నించండి ఇవన్నీ దేవుడు ముందుగానే మనకి ఇక్కడ రాసి పెట్టిండి మనం చూసుకుంటలేం అంతే ఇది ఈ రోజు కొరకు రాయబడిందా మళ్ళీ ఇవన్నీ అప్పుడు నెరవేర్నట్టు నేను ఎక్కడ చూస్తలేను పాత నిబంధన కాలంలో ఇవన్నీ నెరవేర్నట్టు మనం ఎక్కడ చూస్తలేం నువ్వు నిజంగా వాచ్మెన్ అయితే సియోను కొండ మీద బాకా ఊదుడి కావలివాడ సమయం ఎంతయింది రాత్రికాలం రాత్రి కాలం బాకా ఊదండి రాత్రి కాలం అంటే చీకటి కాలం శమల కాలం నా పరుషుత పర్వతం మీద హెచ్చరిక నాదము చెయ్యుడి హెచ్చరిక నాదము మీరు చెయ్యాలా హెచ్చరించండి ప్రజలను హెచ్చరించండి చీకటి రాబోతుంది కరువు రాబోతుంది సరే శారీరకమైన కరువు గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తున్నాం ఆత్మీయ కరువు ఎప్పుడో ఉంది అది క్రైస్తవ సంఘము ఆత్మీయ కరువులో ఉన్నట్టు మనము కనీసము ఒక పది సంవత్సరాల చూస్తున్నాం నా పరిశుధ పర్వతం మీద హెచ్చరిక నాదము చెయ్యుడి యుహోవ దినము వచ్చుచున్నదనియుహోవ దినము వచ్చినదనియు అది సమీపముగా సమీపమాయననియో చూడండి వచ్చుచున్నది సమీపం అయిపోయింది అమ్మా ఒక దినం అది ఇప్పుడే వచ్చింది అనడేశ్ సమరేశ్వరీతో ఒక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది ఒక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది దేవుని దృష్టిలో టైం ముందుకు వెనకలికి పోతా ఉంటది మన దృష్టిలో టైం ముందుకే పోతా ఉంటది వెనకాలకి పోతే మనం టైం లోపలికినా ఈ లోకంలో పుట్టిన నువ్వు టైం లోపల ఉన్నావు అది భూమిట తిరిగే కొద్దీ టైం దిగుతా ఉంది నువ్వు అందులో ఉన్నావు కాబట్టి దాంతోపాటు నువ్వు తిరుగుతా కానీ నువ్వు ఆత్మీయ దశలో ఉంటే ఆత్మీయ దశలో ఎదుగుతా ఉంటే నీకు టైంతో పనేలేదు బ్రదర్ నేను ముస్లం అయిపోతున్నా అలవెనకలు ఆడిపోతున్నాయి అవసరమే లేదు ఆలోచన ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపి దేవుడు ఆత్మ అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధిస్తారు కాబట్టి నువ్వు శరీరానికి ప్రాధాన్యత ఇవ్వవు మన ఎట్ల నాకు పెళ్లి ఎంటకలు రాలిపోతే ఆయన తప్పక పెళ్లి చేస్తాడు అది మన విశ్వాసం నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు అది మన విశ్వాసం కానీ మనము ఆత్మీయమైన విషయాలని పక్కకు పెట్టేసి శారీరకమైన వాటిని అర్థం చేసుకోనికి ప్రయత్నిస్తున్నాం ఏవో దినము వచ్చున్నది అది సమీపం అయ్యను వచ్చినది అంటున్నావు సమీపమైంది సరే వచ్చి చిన్నది ఆల్రెడీ వచ్చేసింది వచ్చి చిన్నది అని మనం అనుకుంటున్నాం అది ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు వాడు ఈ రోజు డిక్లేర్ చేస్తుండే న్యూస్ పేపర్ అది ఎప్పటి నుంచో మనకు దేవుడు చూపిస్తుండే వస్తుందని వచ్చింది వచ్చింది ఈ రోజు సమీపం నీ దగ్గరకు వచ్చేసింది కానీ నువ్వు చింతపడవు ఇందాక అందుకే నువ్వు పాట పాడుతున్నావు ఆ పాట కూడా టైం దేవుడు మనకి ఇచ్చింది కదలకుండా ఉంటావు నువ్వు బెదలకుండా ఉంటావు ఏ స్ప్రావు నీ చెంత ఉంటే నువ్వు ఎందుకు దిగులు పడతావు ఏ స్ప్రవ్ నీ చెంత ఇప్పుడు చూడండి నాలుగు లక్షల నాలుగు కోట్ల డబ్బు లేదు స్టేట్ గవర్నమెంట్ అందుకే వాడు ఏం చేసాడు ట్వంటీ రూపీస్ తీసేసాడు సబ్సిడీ గ్యాస్ మీద దాని తర్వాత సిక్స్టీ పైసా పెంచేసిండు దీని మీద 65 పైసా పర్ యూనిట్ 65 ఫైవ్ పైసా కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా మీరు గురించి మీరు జాగ్రత్త పడండి మీ బిల్లు తగ్గించుకోండి ఏం చేస్తారు ఇది ఫార్టీ వ్యాట్స్ ట్యూబ్లైట్ ఇది 40 వ్యాట్స్ ట్యూబ్లైట్ ట్వంటీ ఫైవ్ వ్యాట్స్ వేసుకోండి లేకుంటే టెన్ వ్యాట్స్ వేసుకోండి చదువుకుండటోళ్ళు అయితే ట్వంటీ ఫైవ్ వ్యాట్స్ వేసుకోండి చదువుకోకుండా ఉద్యోగం చేసేటోళ్ళు అయితేనేమో పెట్టుకోండి జీరో అది ఎల్ఈడీ ల్యాంప్స్ పెట్టుకోండి ఎల్ఈడీ ల్యాంప్స్ కి కరెంట్ ఎక్కువ కాదు జీరో బల్బు పెట్టుకుంటే మనం జీరో బల్బ్బ అంటాం కానీ జీరో బల్బు కూడా కాలుతుంది కరెంట్ మీటర్ చూడండి జీరో బల్బ్ పెట్టి తిరుతటది అది ఎల్ఈడీ ల్యాంప్స్ పెట్టుకుంటే తిరగదు అది మీటర్ ఎల్ఈడీ ల్యాంప్స్ అంటే చిన్నగా ఉంటాయి ఇంతింతే అవి ఆ ట్వంటీ వన్ లైట్స్ ఉన్నా ఎక్కువ వెళ్తుంటది ఇల్లంతా దానికి ఎక్కువ కరెక్ట్ కాదు నువ్వు పొద్దునంతా ఛార్జింగ్ చేసినా రాత్రి అంతా వెలుగుతుంది లైంప్ కాబట్టి నీకేం బిల్లు పెరగదు కాబట్టి మనం ఇవన్నీ పట్టించుకోవాలి జాగ్రత్తగా 65% ఫైవ్ పైసా అంటే మామూలుగా పర్ యూనిట్ సిక్స్టీ ఫైవ్ పైసా మీరు ఎన్ని యూనిట్ కావాలని నాకు తెలియదు మరి నీళ్ళు లెక్కేసుకోండి ఆ బిల్లు పాత బిల్లు చూడండి మీ ఇంట్లో పాత బిల్లు ఉంటే ఆ పాత బిల్లు మీద పోయిన నెల ఎన్ని యూనిట్స్ కాలయో చూసుకోండి అట్టుపోయిన నెల ఎన్ని యూనిట్స్ కాలినయో చూసుకోండి రెండింటినీ కలిపేసి డివైడ్ చేయండి రెండుతో మీకు తెలుసు వచ్చే నెల ఎంత కాబోతుందో కాబట్టి వచ్చే నెల ఎంత కరెంట్ మీరు కట్టబోతుండో మీకు తెలుస్తుంది బిల్ ఇంటర్నెట్ డబుల్ ఇంటర్నెట్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే టూ ఫిఫ్టీ ఇంటర్నెట్ మార్చుకోండి సరే ఎంతమంది ఇంటర్నెట్ వాడతారో నాకు తెలియదు కేబుల్ టీవీ కనెక్షన్ అది కూడా మార్చుకోండి ఇంకేమేమి ఉన్నాయో మీరు బిల్స్ కట్టేది అన్ని అవన్నీ తగ్గించుకోండి ఎక్స్పెండిచర్స్ కేర్ఫుల్ గా తగ్గించుకోండి ఎందుకంటే ఒక దిక్కు జీతం రాకపోండా ఇంకొక దిక్కు ఖర్చు పెరుగుతుంటే నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది అప్పుడు నువ్వు ఏమంటావు ప్రవ్వాంకేం పోతా సేవకి నేనేమైనా ప్రవ్వాని పాట మట్టుకు వాడతాం కాబట్టి మనము మన గురించి మనము జాగ్రత్త ఎందుకంటే ఆయన దినము సమీపంగా కరువు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ లోకంలో ఈ దేశంలో చలికాలం పూట వేడి ఉండడం అనేది ఆశ్చర్యం చలికాలం పూట జనవరి ఫస్ట్ వీక్ లో చండలు కారుతాయి ఎవరికన్నా చమలు కారుతున్నాయి ఎందుకంటే మనం ఊహించుకోవాలి ఏమైతుంది ఈ ఈ లోకానికి ఎవరికి అర్థం కావట్లేదు కానీ దేవుడు మనకు అలడి చూపించండి మనం భయపడం అయ్యో ఏమో జరగబోతుంది ఈ లోకం భయపడతామని మనం భయపడద్దు ఎందుకంటే ఆయన దినము ఆయన దినము సమీపం ఇస్తే నీకు ఆనందం కాదా మీ విమోచన దినము దగ్గర పడిందంటే నీకు ఆనందం ఉండదా ఆనందం ఉంటే ఖచ్చితంగా ఉంటుంది అరో బ్రదర్ నేను ఇంకా ఏం సాధించలేని లోకంలో అది శారీరకమైంది నువ్వు ఆత్మీయ దశలో ఏం సాధించకపోతే శారీరక దశలో సాధించి కూడా ఏమీ నీకు లాభం లేదు దేశ నివాసులందరూ వణుకుదురు గాక అంతేనా దేశ నివాసులందరూ వణుకుదురుగాక మనకి దేశమంటే క్రైస్తవ సంఘమం దేవుడు మనకి సూపించింది భూమి అంటే మత క్రైస్తవులకు సాదృశ్యం ఆకాశం అంటే సత్యంలో జీవించే సేవకులకు సాదృశ్యం సత్యని ప్రేమించే సేవకులకు సాదృశ్యం ధైర్యంగా సత్యని ప్రకటించే సేవకులకు సాదృశ్యం లేక ఆకాశ వాసులంటే లక్ష నలభై వేల మంది సాదృశ్యం భూలోకవాసులు అంటే మత క్రైస్తవులని సాదృశ్యం ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు భూలోక వాసులకి ఈ వాక్యం ఎట్లా అర్థమైతుంది అనిలకి వాక్యం ఎట్ట వర్తిస్తుంది వాడు ఇంకా ఆయన కృపలకే రానప్పుడు వారికి ఎట్ట వర్తిస్తుంది కాబట్టి ఈ వాక్యము రక్షణ పొందిన వాళ్ల రాయబడ్డది కాబట్టి నీకే వర్తిస్తుంది ఆ దినము అంధకారమయముగా ఉండును చీకటి ఆ దినము చీకటిగా ఉండును అంటే సినిమలకు సాదృశ్యం చీకట్లో నువ్వు ఎక్కడ వరిగెత్తావు నిదీ అంతకాలం అంటే అర్థం చీకట్లో ఎక్కడ పరిగెత్తాలా ఎక్కడ కురికే పరిగెత్తాలా నైట్ ఇంట్లో ఏమైనా అయిందనుకోండి కుటుంబీకులకి ఆ నైట్ ఎక్కడ వరకెత్తాం ఆటోలు ఉండవు కార్లు ఎక్కడ వరకెత్తాం దాన్ని ఊహించుకోవాలి మనం తన పిల్లల్ని పోగొట్టుకుని ఏడుస్తుంది మనం చూస్తాం ఎక్కడ చూస్తాం కృత నిబంధనలు చూస్తాం పాత నిబంధనలు కాదు తనని పిల్లల్ని పోగొట్టుకుని ఏడుస్తుంది ఆ దినమున అంధకారముగా ఆ దినము అంధకారంగా ఉండును మహా అంధకారము కమ్మును అదేంది అంధకారం ఉండును మహాంధకారం ఉండును ఏంటంటే ఇప్పుడు అంధకారం ఉంది రేపటి మనం చూడబోతున్నాం అదే దేవుడు మన తను మాట్లాడుతున్నాడు మనం ఉంటున్న కాలము ఇప్పుడు అంధకారం స్టార్ట్ అయింది వాడు ఎవడో చెప్పింది కాదు మనం కొన్ని నెలల నుంచి దేవుడు చూపిస్తుంది ఈ విషయం కొన్ని నెలలు కాదు కనీసం టూ నుంచి చూపిస్తుండే ఈ విషయాలు సరే టూ నుంచి వింటున్న వాళ్ళకి ఈ వాక్యాలు అర్థమవుతాయి మహా అంధకారము త్వరలో ఉంది ఎప్పుడుంది అది త్వరలో అంటే బ్రదర్ ఇంకొక సంవత్సరం తర్వాత వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను అన్ని స్టడీస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఉద్యోగులు కంప్లీట్ చేసుకోవచ్చు పెళ్లి కంప్లీట్ చేసుకోవచ్చు కాదు అది ఇప్పుడే వచ్చింది అంటే అంధకారము మహాంధకారం ఇప్పుడే వచ్చిందంటే ఎట్లుంటది మేఘములు గాఢ అంధకారమును ఆ దినమున కమ్మును మేఘములు అమ్మితే కనిపిస్తుందా కళ్ళకేమన్నా గాఢ అంధకారం ఉంటే ఏమైనా కనిపిస్తుందా చూసే టైంకి నువ్వు చూడకపోతే చీకటి కాలంలో నువ్వు ఏమీ చూడలేవు నువ్వు వాక్యాన్ని నేర్చుకోవాలా అన్న తపన నీకు లేకపోతే నువ్వు వాటిని చూడలేవు కానీ ఇదే సమయం నువ్వు చూడాలనుకుంటే ఇవన్నీ వాక్యాలు చదువుకోని ధ్యానించాలంటే ఇదే కాలం ఈ కాలం దాటినాక నీకు ఇంకా అవకాశమే ఉండదు ఇన్ని ఇన్ని విషయాలు దేవుడు మనకు ఆల్రెడీ సిద్ధపరుస్తూ చెప్తా ఉన్నాడు ఆ కాలంలో నీకు ఇవన్నీ అవకాశం దొరకదు నీకు చెప్పేటోడు దొరకడు నువ్వు చదవడానికి నీకు బైబుల్ కూడా దొరకదు ఈ చేతిలో ఇవి కాల్ చేస్తారో నీ చెంతకెళ్ళి ఉంచుకోండి ఎవరు తెలుసు ఇంకొక పార్టీ వచ్చిందనుకో రూలింగ్ లో ఎట్లా ఇప్పుడు ఉన్న పార్టీ పనికిరాని పార్టీ తయారైంది మళ్ళీ ఇంకొక పవర్ఫుల్ పార్టీ వస్తే ఏం చేస్తారు ఆ పార్టీ వచ్చిందంటే ఎవడు సస్తాడో మీకు తెలుసు చెప్పలేదు లాస్ట్ మూమెంట్ లా దేవుడు ఎవరిని నీకు వ్యతిరేకంగా లేపుతాడు నీకు తెలియదు అంటే నీవంటే క్రైస్తవులకు లేపుతాడు క్రైస్తవులకు వ్యతిరేకంగా శత్రువులను లేపుతాడు దేవుని విననం అది వినకపోతే కాబట్టి ఎవరిని లేపుతాడు వాడు కూడా ఘనహీనమైన ఘటంలాగా దేవుని చేతిలో వడబడుతున్నాడు అనిలు మనకి వ్యతిరేకంగా దేవుడు మనం లేపబోతున్నాడు ఎందుకు తిరుగుబాటు జనాంగం మనం మనం తిరుగుబాటుతనం చేస్తున్నాం ఆకాశాలని ఇంటే తెచ్చి పెట్టుకుంటున్నాం రొంఫా దేవతని ఇంట తెచ్చిపెట్టుకుంటున్నాం తమ్ముసు దేవతను ఇంకా తెచ్చిపెట్టుకుంటున్నాం బయలు దేవతని ఇంకా తెచ్చిపెట్టుకుంటున్నాం జనవరి వస్తే బయలుదేవత పూజ క్రైస్తవులు అందరు చేస్తారు ప్రతి చర్చి లో ఉంటుంది ఈ పండుగ ఓడు కోళ్లు అమ్ముతాడు వాడు గొర్రెలు అమ్ముతుంటాడు ఏం పడితే అది అమ్ముతా ఉంటాడు మా ఇంట్లో పెద్ద మాడికాయ కాసింది బ్రదర్ అని అది తీసుకొచ్చి అందరు చూపించి అమ్ముతున్నాడు అది కాలం ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు ఎన్నో సంవత్సరం జరుగుతుంది దేవుడు ఎందుకు ఇంతగా ఓపిక పట్టింది ఇన్ని సంవత్సరం మేబీ ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరం నుంచి ఓపిక ఇంకా ఇంకా ఓపిక పట్టాడు ఎందుకంటే ఆ దినము ఆల్రెడీ వచ్చేసింది అన్న విషయం మనం చూస్తున్నాం ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి ఈ మేఘములు ఈ గాఢందకరం ఎట్లా కనిపిస్తుంది ఉదయ కాంతి అంటే ఏదో మంటలాగా కనిపిస్తుంది ఏదో ఉదయ కాంతి అంటే ఏం తెలుసా సూర్యుడు బయటకు వస్తుంటే ఎర్ర కనిపిస్తాడు పిల్లవారి అంటే అది అగ్నికి సాదృశ్యం ఉదయ కాంతి కనిపిస్తుంది నిజంగా ఉదయమా నిజేమ అగ్ని నా చూడండి అవి ఎట్లున్నాయంట పర్వతం మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి ఏందో రాబోతుంది దేశం మీదకి చీకటి రాబోతుంది ఈ చీకటి ఎట్లుందంట ఉదయ కాంతి లాగా ఉందంట ఈ ఉదయ కాంతి ఎట్లుందంట చూడండి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఈ చీకటి ఒక సమూహం అంటే గుంపు మనుషులు గుంపు లాగా వీళ్ళు వీళ్ళందరూ ఎవరి మీద పడబోతున్నారో చూడండి ఈ మేఘములు గాంధకారములు ఉదయ కాంతి వారే కనబడుతూ బలమైన ఒక గొప్ప సమూహము ఈ భూమిని కపబోతున్నాయి మిడతల్ తేళ్లు మండ్రగబలు ఈ భూమిని కపబోతున్నాయని మనం ప్రాణంగా చూస్తున్నాం యోవెలు ఇప్పుడు మాట్లాడుతుంది ఇక్కడ ఇది మన కాలంలో ఇప్పుడు త్వరగా ఒక గుంపు త్వరగా రాబోతుంది మొత్తం ఫినిష్ చేయబోతుంది దాని తర్వాత నాకు కనిపిస్తలే అక్షరం చదువుతారా ఇంతకు ముందు అటు మీ పుట్టలేదు అట్లా ఎప్పుడు మనం చరిత్రలో వినలేదు ఈ చీకటి ఏ రీతిగా భూమిని కమ్మబోతుందో ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు ఇటువంటి గుంపు ఈ లోకం మీద పడి ఏ రీతిగా చీకటి మయం చేయబోతుందో ఇంతకుముందు ఎవరు చూడలేదు ఇది ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం చూడండి ఇక మీదట ఉండవు ఇది లాస్ట్ టైం ఇది ఫస్ట్ లాస్ట్ ఈ గుంపు మొత్తము క్లీన్ చేయబోతుంది ఈ లోక భూలోక వాసులను ఇప్పుడు చూడండి వాటి ముందర అగ్ని మండుచున్నది పర్వతముల మీద ఇది ఉదయకాంతి లాగున్నది చీకటి సమూహం ఉంది వాటి మీద మంట అగ్ని మండుచున్నది వాటి వెనక మంట కాలుచున్నది అవి రాకమునుపు చూడండి అవి రాకమునుపు భూమి ఎట్లుండే కలలయ్యేస్తున్నా పడలు వాడుతూ ఉండే ఏదైనా మనం లాగుండే శాంతి సమాధానము కృపావారాలు అన్ని ఉండే అద్భుతాలు జరుగుతుండే దేవుని అందు ఎక్కడైనా ఆనందం ఉంది ఇప్పుడు లేదు అందుకే వస్తుంది దేవుడు అదే విషయం ఇప్పుడు లేదు అది కాబట్టి చూడండి అవి వచ్చినప్పుడు ఏం జరుగుతాయి ఏది కూడా విడిచిపెట్టకుండా ఎవడు కూడా తప్పించుకోకుండా ఎవడు కూడా విడిపెట్టకుండా ఎడారి ఈ భూమి కాబోతుంది సరే ఏ భూమి గురించి మనం మాట్లాడుతున్నాం క్రైస్తవ సంఘం క్రైస్తవ ప్రజలు ఎడారి కాబోతున్నారు ఇది చెప్తే చాలా కష్టం కదా ఇది రేడియో స్టేషన్ లో పైన పెడతాడు అని వింటే ఎట్లుంటది సరే దాన్ని కట్ చేస్తే కొన్ని పాయింట్స్ కట్ చేసేసి అడ్ల పెడతా ఎందుకంటే సరే ఇది ఎవరి చౌల వాళ్ళలో వాంచల పడుతుంది అందరి చోలో పడుతుంది నేను అనుకుంటున్నాను ఈ ఎవరి చవలవాడి ఎవడు మార్పు చెందుడో మనకు తెలియదు ఎందుకంటే ఆయన ఆయన అనుగ్రహం లేనివాడు ఎవ్వడు వీటిని గ్రహించలేడంట ఈ వాక్యాలు బైబిల్ ఉంది ఇవన్నీ ఆయన అనుగ్రహం లేని వాడు ఎవడు గ్రహించలేడు ప్రకృతి సహజంగా ఉండే ప్రతి ఎవ్వడు కూడా వీటిని అర్థం చేస్తాడు వానికి ఇదంతా వెర్రితనంగా ఉంటుంది మెంటలో నీళ్లు సమయం వేస్ట్ చేసుకుంటే ఇక్కడ కూర్చొని అనుకుంటారు వాళ్ళ దృష్టిలో కానీ నువ్వు అదే మంచి మనుషులకి ఇంపైనంగా వాక్యం చెప్తే వాడు నీకు మస్తు ఇస్తాడు కదా వాని మోటివేషన్ అక్కడుంది ఇస్కరియోత్ యూదా మనసు ఎక్కడుంది రూకాల మీద ఉంది అంటాడు అదే నీ మనసు ఎక్కడుంది ఇస్కరియోత్ యూదా నాతో పాటించినప్పుడు అది నీతో లేదా ఎలిషాతో గేహాజీతో కూడా అదే మాట్లాడుతున్నాడు నా దగ్గర నుంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా డబ్బు చూడగానే నా ఆత్మ నేను విడిచిపెట్టేసిందా అది సైతాన్ ఆత్మ అన్న విషయము గేహాజీ గ్రహించలేదు ఒక గొప్ప ప్రవక్త ఎలియా తరహా ఎలిషా ఇలిసే తలత గేహాజీ గొప్ప ప్రవక్త కావాలా కానీ ఏమైంది కుషిరోగం తరతరాలు వారి వంశం అంతా కుషిరోగంతో చచ్చిపోయినారు దేవుడి నుంచి స్పెషల్ పవర్ పొందాలనుకున్న తపన ఉండే కానీ ధన వ్యామోహం వలన ఆ పవర్ అంతా పోగొట్టుకున్నాడు అభిషేకం పోగొట్టుకున్నాడు పోగొట్టుకుని ఏమైంది పవర్ఫుల్ రోగం వచ్చి పడింది ఆయన మీద ఆయనకే కాకుండా ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళకందరికి తెచ్చిపెట్టుకున్నాడు పాపం వాళ్ళేం చేసారు గేహాజీ పాపం వలన గేహాజీ చేసిన తప్పు వలన తన కుటుంబం తరతరాలకి కుష్టి రోగంతో నశించిపోయింది కానీ దేవుడు ఎంత గృపగలవాడు కుష్టి రోగానికి మనకి ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఐదారు వందల వేల సంవత్సరాల నుంచి దానికి మందు మన కాలంలో మందు దేవుడు మనకి ఇచ్చింది రెండే ట్యాబ్లెట్స్ సిక్స్ మంత్స్ తీసుకుంటే కుష్టి రోగం క్లీన్ అది ఫ్రీగా ఇస్తున్నారు టాబ్లెట్స్ నీ చేతి మీద కాని నీ చర్మం మీద కాని ఏమైనా మచ్చలుండి ఆ మచ్చ పెదగైతా ఉంటే కుషిరోగం కావచ్చు అది సివియర్ కాకముందు టాబ్లెట్స్ తీసుకోవచ్చు ఆ మచ్చ కుషిరోగమే లేదా కాదు ఎట్ట తెలుసా సార్ ఒక చిన్న సూద్ తీసుకుని దాని మీద కూర్చాలా నీకు స్పర్శ ఉంటే పర్లేదనుకోలే స్పర్శ లేకుంటే కుషిరోగం కావచ్చు అది నీ కాళ్లు నీ బ్రేళ్లు అవన్నీ తినకముందు నువ్వు దాన్ని జాగ్రత్త పడితే ఫ్రీ టాబ్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి అవన్నీ మనం అడ్రస్లు ఇస్తాం ఆడబాయి కల్పిస్తాం డాక్టర్లని తెచ్చుకొని సిక్స్ మంత్స్ ఆ టాబ్లెట్స్ వేసుకుంటే నీ ముఖం మారదు నీ చేతులు తినేసేవీ అవి నరాన తినేస్తాది కుషిరోగం అటువంటి భయంకరమైన కుషిరోగం నుంచి దేవుడు ఈ లోకానికి విముక్తి కల్పించింది ఆయన కృపాట్లేదు ఆ రీతిగా ఉండే పాత నిబంధన కాలం లేదు ఆ రోగం మందు మోసే అక్కకు వస్తుంది కదా చాలా మందికి వస్తుంది పాత నిబంధన కాలంలో చూస్తాం ఆ రోగం ఆ రోగమున్నాడు ఊరించి వాళ్ళు వాడు మనసులతో గలవలేడు కానీ దేవుడు దానికి మందిచ్చింది కానీ కుష్టి రోగం అసలు పాపానికి సంబంధించింది కుష్టి రోగము పాపానికి సాదృశ్యం ఆత్మ దృశ్యం చూస్తే కాబట్టి అటువంటి కుష్టి రోగం నుంచి దేవుడే మనల్ని కల్పించాలా విడిపించాలా లూకాసు వార్త ఇరవై అధ్యాయంలో ఇదే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం నీ జీవిత విధానం నువ్వు మట్టపు గుండు అనే అంశం నుంచి నేర్చుకుంటున్న ఈ విషయం నీ ప్రార్థన జీవిత విధానం తీవ్రంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఇది శమల కాలం కదా నువ్వు ఖచ్చితంగా తీవ్రంగా ప్రార్థన చేయాల్సిందే ఎందుకంటే ప్రసవించే కాలం లుకాసు వార్త ఇరవై అధ్యాయంలో ఇదే విషయాన్ని మనం నలబై అధ్యాయంలో వాక్యం తీసుకుని మనం ముగించుకుందాం లుకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం వచనం ప్రవ్వ వాళ్ళని ఎట్టన్న కాపాడు ప్రవ్వా అని మనం ప్రార్థన చేస్తున్నాం కాని ఎవడి ప్రార్థనకి వాడే జవాబు ఎవడి ప్రార్థనకి వాడే జవాబు పొందుకుంటాడు వాళ్లు ప్రార్థన చేయాలి మనం ప్రయాసపడుతున్నాం వాళ్ళని ఎట్టన్నా బైరి తీసుకుని రావాలని కానీ వాడు ప్రయాసపడకపోతే ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన ఆయనకు కనబడి ఆయనను బలపర్చను ఆయన వేదన పడి మనం వేదన గురించి ధ్యానిస్తున్నాం ఈ లోకం మీద వేదన వచ్చింది ప్రసవ వేదన పట్టుకుంది క్రైస్తవ సంఘానికి ఆయన వేదన మరింత ఆతురముగా ప్రార్థన చేయగా నువ్వు మరింత ఆతురంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఈ శ్రమల కాలంలో ఎక్కువ ప్రార్థనలో సమయం గడపాల మనం మనమందరం ప్రవ్వా మేము మోసపోకుండా కాపాడు ప్రవ్వా కరువు భయంకరంగా ఉంది ఈ లోకంలో ధన వ్యామోహం ఎక్కువైపోయింది గవర్నమెంట్ మనుషులను దోచుకుంటుందన్న విషయం నేను ఎన్నిసార్లు మీకు చూపించినా ఈరోజు అన్ని నేల పెడుతున్నాయి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి దోచుకుంటుంది అది నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నావు వాటర్ సెస్ కడుతున్నావు ఎలక్ట్రిక్ కడుతున్నావు అన్ని కడుతున్నాక మళ్ళీ ఇవి కడుతున్నావు ఎక్కడి నుంచి వాడు దీనికి దీనికెళ్ళి పైసలు తీసుకుంటావు అర్థం కావట్లేదు నువ్వు అన్ని ట్యాక్సులే కడుతున్నావు మళ్ళీ నువ్వు నీకు ఈ స్వాతంత్ర్యం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చినాక స్వాతంత్ర్యం ముందు నాకు కట్టునా ఎక్కడుంది స్వాతంత్ర్యం కొంత ఫ్రీగా మనం జీవించినాం వీడుంటే ఏం లేదు ఫ్రీడమ్ కాబట్టి ఇటువంటి భయంకరమైన కాలంలో మనముంటున్నాం నువ్వు మరి విశేషంగా మరింత ఆతురముగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలా ఆయన చెబట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందు వలె ఆయను చేసుకోండి ఆయన ప్రార్థన ఏరీతి ఉందో నువ్వు ప్రార్థన చేస్తున్నావు గానీ రక్తపు బిందు ఖచ్చితంగా నీలంగా పడుతుంది కాబట్టి ఏమైతుంది రక్తం నేల అంతా రక్తమయమవుతుంది నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో తీవ్రంగా ప్రార్థిస్తావు నీకు ఆ హృదయం అవసరం అటువంటి తీవ్రమైన ప్రార్థన చేసే హృదయం నీకు అవసరం ఈ రోజు మనమేదో మనుషుల పారంపర్య ఆచారాలు పాటిస్తున్నాం గానీ అవన్నీ విడిచిపెట్టేసి నువ్వు ఈ సత్యాన్ని గ్రహించాలని నీకు తీవ్రమైన ప్రార్థన అవసరం ఈ రోజు నుంచి పొద్దున్న ఒక బ్రదర్ పొద్దునే ఫోన్ చేసి అన్న నా ప్రార్థన చెయ్యి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయి స్పెషల్ గా ప్రార్థన చెయ్యి మీ బైబుల్ స్టేడీలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు మనం బైబిల్ స్టడీలు అట్లా జ్ఞాపకం చేసుకోము ఎందుకంటే ఇది ఆరాధన సమయం కాదు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాం గురించి ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం చాలా కష్టాలలో ఉన్నాడు సేవకుడు మనం ఆయన గురించి ప్రార్థన చేయాల దేవుడు ఈ వేదన నుంచి విడుదల కల్పించాల ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యుద్దకు వచ్చి వారు దుఃఖము చేత దుఃఖమేనా వారు దుఃఖము చేత నిద్రూచి మీరెందుకు నిద్రించున్నారు క్రైస్తవ సంఘమా ఎందుకు దుఃఖపడుతున్నారు మీరెందుకు నిద్రించుతున్నారు శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుని బిడల గురించి మాట్లాడుతున్నాడు శోధనలు ప్రవేశించకున్నట్లు మీరు శ్రమల పాలు కాకున్నట్లు మమ్మలను శోధల్లికి దృష్టి నుండి తప్పించుము ఎందుకు ప్రార్థించమన్నాడు పర్లకప్పు ప్రార్థనలాదు వింటాం కదా మమ్మల్ని శోధులకి తేకా దృష్టిని నుండి తప్పించుము శోధంలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను కానీ వాళ్ళు లేచింద్రా వాళ్ళు లేయరు ఎందుకంటే వాళ్ళు శోధనలో ఆల్రెడీ ప్రవేశించిండ్రు మనము శోధనలకి వెళ్లి ఆల్రెడీ ఎప్పుడో బయటకు వచ్చేసినాం నేను ఇంకా ఫోను ఎవరు పిలిచిన ఫోన్ బ్రదర్ క్రిస్మస్ పండుగ వచ్చి వాక్యం చెప్తావు బ్రదర్ అంటే క్రిస్మస్ పండుగ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికి రావడమే కష్టం బ్రదర్ క్రిస్మస్ పండగ గురించి మర్చిపో లేదు బ్రీ ఇప్పుడు ఈస్టర్ వస్తుంది కదా ఈస్టర్ కన్నా రావచ్చు కదా మేము చిన్న గెట్టుగెదర్ పెట్టుకున్నాం బ్రదర్ నువ్వు వచ్చి వాక్యం చెప్తే బాగుంటుంది నేనొచ్చి వాక్యం చెప్తే నీ ఇంత మళ్ళీ ఎప్పుడు గెట్గెదర్ కాదు వేరే పాసల్స్ ఎవరు రారు రెండు వందల మంది పార్సల్ని పిలిచినట్ట నేనొచ్చి వాక్యం చెప్పాలంట నేను పోయి వాక్యం చెప్తే ఆ పార్సల్ని తర్వాత ఎవరిని తంటారు నువ్వు థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత ఆరాధన పెట్టుకుంటున్నావు నేను వచ్చేటట్టు వాక్యం చెప్తే వాళ్ళు ఏం చేస్తారు తినకుండా పోతారు నువ్వు వండిందంతా వేస్ట్ అవుతుంది వారు నిద్ర మేల్కోరు ఎంతమంది నిద్ర రచిపోతాలో మనం తెలదు సరే దేవుడు మనకి ఈ విషయాలు చూపించిండు మనం మట్టుకు మొదటి వ్యూహాన పత్రికలో ఈ వాక్యాన్ని మనం చూసుకుని ముగించుకుందాం మనం మట్టుకు మరి విశేషంగా నువ్వు మొదటి యుహాను పత్రిక ఐదవ అధ్యాయం ఈ లోకాన్ని జయించిన వారం మనం మట్టుకు మనకు దుఃఖం లేదు నాకు దుఃఖం లేదు ప్రభు ఎంతో ఎల్లప్పుడూ ఆనందించడు నేను ఆనందిస్తున్నాను మనం అందరం ఆనందిస్తున్నాం మనం భయపడం దుఃఖపడం ఎందుకంటే నేను ప్రామిస్ చేశాడు నిన్ను ఎన్నడను విడవను ఎడబను ఈ కరువు కాలంలో ఈ గాఢాంద కాలంలో నన్ను విడవడు నా ప్రభు నాల్గవ వచనం దేవుని మూలంగా పుట్టిన లోకమును జయించుదురు నువ్వు జయించుతావు నీకు ఆ విశ్వాసం ఉందా నేను దేవుని మూలంగా పుట్టినాను నేను ఆత్మ మూలంగా పుట్టినవాడు నేను ఖచ్చితంగా ఈ లోకాన్ని జయిస్తాను నేను భయపడాను ఏ రీతిగా లోకమును జయించిన విజయము మన విశ్వాసమే నీకు నిజమైన విశ్వాసం ఉంది కాబట్టి జయించగలుగుతున్నావు నువ్వు ఈ సత్యాన్ని గ్రహించగలుగుతున్నావు కాబట్టి నువ్వు జయించగలుగుతున్నావు యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకములు జయించువాడు మరి ఎవరు విశ్వాసకు కర్తా దాన్ని క్రీస్తు ఆయన వైపు చూస్తూ మనం పోతున్నాం ఈ లోకం మీద జయాన్ని మనకు అనుగ్రహించడం ఈ లోకం ఏం చేయలేదు ఈ లోకంలో ఎవ్వరూ మనల్ని ఏమీ చెయ్యలేడు అనే శంతలపై కొట్టాడపెట్టుకోను వానికి నేను దొరికనే దొరికాను ఫస్ట్ ఆఫ్ ఆల్ జారుంటాను నిన్న గురించి నువ్వు జాగ్రత్త పడమని కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా జాగ్రత్త ఉంటాను కానీ త్వరలో మీరు చూస్తారు ఈ కరువు కాలంలో మీరు నేను ఫైవ్ ఇయర్స్ వరకు బ్రదర్ ఒక పది బియ్యం బస్తాలు జమ చేసి పెట్టుకున్నా మా ఇంట్లో ఒక రెండు కింటాల కందిపప్పు జమ చేసి పెట్టుకున్నాను మిరపకాయలు ఒక ఎనబై కిలోలు డెబ్బై కిలోలు అన్ని చేసి ఒక రూమ్ లో స్పెషల్గా సీల్ చేసి వేసి పెట్టుకున్నావు కదా ఫైవ్ ఇయర్స్ నువ్వు కరువుంటుందని చెప్పాను కదా నిన్ను గురించి జాగ్రత్త పడవున్నావు కదా నేను అందుకే అన్ని జమ చేసి పెట్టుకున్నా మల్టీవిటమిన్ టాబ్లెట్లు బీ కాంప్లెక్స్ ఇవన్నీ జమ చేసి బ్రదర్ నీ ఇంటి మీదకి పోల్సలు వస్తారు ఖచ్చితంగా ఎందుకో తెలుసా త్వరలో ఒక రూల్ వస్తుంది ఎవడన్నా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు జమ చేసి వన్ ఇంటి మీద అటాక్ చేస్తారు ఖచ్చితంగా సరే వానికి ఎట్లా సార్ నాకు దేవుడు తెలివి ఇచ్చిండు నేను వానికి ఎట్లా వానికి తెలియకుండా జాగ్రత్త పెట్టుకుంటా అంటే నువ్వు ఆ రీటైల్ షాప్ కి పోతావు అక్కడ బిల్లు ఉంటది నీ పేరుంటా నీ పేరు అవన్నీ ఊరుంటాయి దానిమీద నువ్వు క్రెడిట్ కార్డ్ పెడతావు కదా నీ పేరు అక్కడ ఉంటుంది వాడు అక్కడ పోతాడు ఫస్ట్ ఎవడు ఎక్కువ క్వాంటిటీస్ లో కొన్నాడు బియ్యము ఎవడు ఎక్కువ క్వాంటిటీస్లో పప్పు కొన్నాడో వాని అడ్రస్ తీసుకుని నీ ఇంటి మీద కటా చేస్తారు పోల్సోలు వచ్చి మొత్తం నేను దోసుకోని పోతారు సరే మళ్ళీ నేను ఎట్లా సేవ్ చేసుకోవాలి వాక్యమేమో చెప్తుంది కాటి ఎక్కడ కొనుక్కోవాలా ఎక్కడ బిల్లు లేకుండా చూసుకోవాలా అవన్నీ జాగ్రత్త పడాలని నీ బాధ్యత షాప్స్ కి మనం పోవద్దు మేడం చాలా డేంజర్ గా చెప్తున్నావు మనం పోవద్దు రీటైల్ షాప్స్ కి అక్కడ పోతే నిన్ను వాడు ఫోటో తీసేస్తాడు నీ ముద్రలు తీసుకుంటాడు ఏమేమి తీసుకుంటాడు నీకు తెలియదు నిన్ను ట్రాక్ చేస్తారు తర్వాత ఎందుకంటే నువ్వు తప్పించుకోని పోతే వెంటాడతానని వాక్యం నేను ఖచ్చితంగా వెంటాడతారు కాబట్టి మనకి ఇవన్నీ అవసరం లేదు మెల్లిగా వాటి నుంచి బయట రావడం మనం కార్డులు వీడ్లు అవన్నీ పక్క పెట్టాలా ఈ బిల్ సిల్స్ ఎక్కడపై కొనుక్కోవాలా కిరాణా శాస్త్రం ఇవన్నీ మనం నేర్చుకోవాలా సరే ఈ వాక్యని మనం ఇక్కడికి ముగించుకుంటున్నాం మనం మట్టుకు ఈ లోకానికి జయించినాం కాబట్టి ఈ జయము ఎవరినీకిచ్చిరు యేస్ ప్రభు అక కలవరిశిలో నీకు ఇచ్చిన జయం అది నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు కలలో కూడా కలువరి ప్రేమని మనము మర్చిపోడానికి వీల్లేదు అటువంటి ప్రేమని మనకిచ్చిన మన ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత భావంతో మనం ఇంటికి వెళ్దాం పరిశుద్ధి వేసే మీకు వనాలు ప్రవ్వా ఆయన కలువలసిల్లో ప్రవ్వా మా పాపంలోని శాపంలోని రోగంలో వ్యసనంలో భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు మమ్మల్ని దత్త తీసుకుని మరి విశేషంగా సొంత బిడగా మమ్మల్ని తయారు చేసుకున్నారు దాన్ని మీకు వందాలు ప్రవ్వ ఒకప్పుడు దాసున్గా ఉంటే ప్రవ్వ కానీ మీరు ఇప్పుడు మమ్మల్ని దత్తపుత్రునిగా తయారు చేసుకున్నారు దత్తపుత్రుని సొంత తయారు చేసుకున్నారు దాన్ని మీకు వందలు ప్రవ్వ ఈ విధంగా మమ్మల్ని మీరు తయారు చేసుకునేందుకు మీకు ఎంతో కృతజ్ఞత అర్పించుకుంటున్నాం మేము దేని విషయంలో చింతించాం దేని విషయంలో భయపడం ఎందుకంటే మీరు ఈ లోకాన్ని జయించినారు మేము కూడా ఈ లోకాన్ని జయించినాం ప్రవ్వా దాన్ని బట్టి మీకు వందాలి ప్రవ్వా ఆ జయము మీరే మాకు ఇచ్చినారు మీకు ఎంతో వందాలి ప్రవ్వ ఈ జయాన్ని మేము మర్చిపోకుండా మా జీవితకాలము మా హృదయలలో జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ బిల్లలని ఆయొక్క ఆ గొప్ప జనాన్ని మేము హెచ్చరించి బిల్లగా తయారు చేసి గొప్ప జనం కనికరం చూపించి లక్ష నల్బంది నలభైలను ఆశ్రయించమని రాన యేసు పరిశుద్ధ నామం ప్రార్థించిస్తున్నాం తండ్రి